మూడు వందల డెబ్భై మూడవ సంకీర్తనం నీకెటువలసె నటుసేయి నీ చిత్తము నా భాగ్యము ఏ కడనైనా లక్ష్మీకాంతుడా ఇదియపో నా విన్నపము నా గుణములే ఎంచితిన నరకకూపములు చాలవు ఆ గత నా కర్మములూ అనుభవించి తీర్చేనంటే నీ గుణములే ఎంచితినా నిఖిల సంపదలు చాలవు ఈగి నను కరుణించి ఎప్పుడు నీ విచ్చేనంటేను నా పాపములే లెక్కించి నదుల ఇసుకలును చాలవు ఏపునెంతైనా కలదు అది ఎన్నడు తీరును దేవా చేపట్టి నీవు రక్షించిన ఆ జీవులనెంచితివా తొల్లి చూపట్టెడి ఈ ఆకసంబుపై చుక్కల కంటే ఘనము మరి నా శుద్ధులు ఎంచగనెంచగ మంచముకిందే నూయి గురి నీ కథలివి వినబోతే నివే కొండలు కోటానుకోట్లు నెరవుగ శ్రీవెంకటేశ్వర నీకే నే శరణాగతి చొచ్చితిని తరిదరిజర్చగ కూడుబెట్టగా దైవమా नीके भारम